మీకు వదనాలైన సర్వోన్నత తండ్రి మీ కృతజ్ఞతలు వేసాయా ఈ యొక్క తమ్మి గడిచిన కాలం అంతా మాకు సురక్షితంగా కాబట్టి సజీవ లెక్కలో నిలబెట్టినందుకు మీకు ఎంతో వదనాలు నేను ముఖ్యంగా ప్రభా అనేక ప్రాంతాలు మీరు మొన్న నడిపించినారు అనేక తమ్మలి ట్రైబల్ ట్యాంట్స్లలో ప్రభా ఇక అడవులలో తండ్రి అనేక ప్రాంతాల మీరు నడిపించినారు ఎంతో మంది రక్షణ వందినారు ప్రభావ ఎంతో మంది ఫెమిలీస్థంత రక్షణగా స్వీకరించినారు ప్రభా కాబట్టి మీకు ఎంతో వదనాలు వేసాయా ఎంతోమంది జీవితాలలో మీరు స్వస్థతలు తీసుకొచ్చినర్థండి దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రభావ అదే రీతిగా ప్రభావ మీ యొక్క స్వరాన్ని మీ యొక్క నామాన్ని విరిగి ఎంతో మంది జన్మం ఉంటుండగా నేను వారి పట్టి మీరు ప్రేమను చూపించడానికి మీకు ఎంతో వదనాలు కృతజ్ఞతలుగా అటువంటి భాగ్యాన్ని మీరు మార్గించినందుకు మీకు ఎంతో కృతజ్ఞత లేసే ముఖ్యంగా ప్రభావ వాక్యానడానికి మేము సిద్ధపడుతుండగా జీవితాలు చేయండి అది ప్రధాన గ్రంథంలోని వాక్యాలను మేము జ్ఞానించబోతుండగా మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించండి మీ రక్షణ ప్రణాళికలు చివరి వరకు మేము ఉండలాగన సహాయపడండి మీ యొక్క సత్యాన్ని గ్రహించి దాని ప్రకారం మేము ఉండిపోలాగిన నడిపించమని భావిస్తుంది రూపాయ కృప మాకు అందరికి అనుగ్రహించి మీ రాక వరకు దాపరచుకోమని ఏ శ్రీ క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం అండి మనం ఊరల తీర్పు అన్న అంశము వాళ్ళ తిరిగి రెండవసారి రెండు వేల నేను అనుకుంటే ఒక ఐదు సంవత్సరాలు నాలుగు నాలుగు సంవత్సరాల క్రితం దాన్ని ఆరంభించుకొని చూసిన ఒక సంవత్సరాంతం జరిగింది అది రికార్డింగ్ తిరిగి ప్రకటన గ్రంథాన్ని కాబట్టి అవి మన దగ్గరికి వచ్చేసినాయి మరోసారి నేను అనుకుంటే లాస్ట్ ఆపర్చునిటీ దీన్ని అర్థం చేసుకోవడానికి కాబట్టి పోయిన వారం నేను ఈ యొక్క ఇది ఎనిమిదవ అధ్యాయం కదా ప్రకటన గ్రంథము ఎనిమిదో అధ్యాయం మనం చూస్తా ఉన్నాము ఎనిమిదో అధ్యాయము ఏడవ అధ్యాయమేమో ఈ లోకంలో శ్రమలు రాకముందు ఒక చిన్న గుంపుని దేవుడు ముద్రించుకొని కాపాడుతున్నాడు అదే మనం చూస్తున్నాం తర్వాత ఎనిమిదవ అధ్యాయంలో ఏ రీతిగా ఉండబోతున్నాయి తీర్పులు ఈ లోకానికి సాధారణంగా దీన్ని ధ్యానించే వాళ్ళు అధ్యాయం నుంచి ఏ రీతిగా అర్థం చేసుకుంటారంటే అన్యుల కొరకు తీర్పు అనుకుంటారు ప్రతి ఒక్కరు అదే రీతిగానే అర్థం చేసుకుంటారు అన్యులకు తీర్పు అనుకుంటారు కానీ మనకు రఘు చూపించింది కాదు ఇది ఎవరికి తీరుతోన్నప్పుడు పీతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం ఇది చాలా మంది క్రైస్తవులని డిస్టర్బ్ చేసింది ఎంతమంది డిస్టర్బ్ అయిపోయారు ఈ వాక్యాలు ఇది అట్లా అంటే దేవుని యొక్క గుణగణాన్ని అర్థం చేసుకుని వాళ్ళు వీళ్ళు పదిహేడవ వచనంలో ఏమని చూస్తున్నాం పేతురు ప్రవచనాలని అర్థం చేసుకోవడంలో ఫస్ట్ వ్యక్తి బైబుల్ అందరిలో అపోస్ల కార్యంలో మనం చూస్తాం కదా రెండవ అధ్యాయంలో యోవేలు ప్రవచనాన్ని ఫస్ట్ విశదీకరించిన వాడు అయితే అతనికి ప్రవచనాలన్నీ అర్థమైన తర్వాత దర్శనాలను ఎట్లా అతను నేర్చుకున్నాడు కొన్నేళ్ళ ఇంటికి రాకముందు కలిగిన దర్శనం పరలోకం నుంచి ఆకాశం నుండి దుప్పటి వంటిది దిగి రావడం అందులో సమస్త చచుస్పాద జంతువులు ఉండడం దాన్ని చూసింట అతను అలా ఇది ఏమై ఉంటుంది ఆశ్చర్యపోతుంటే కొర్నేలి ఇంటికి రావడము కొర్నేలికి కూడా దేవదూత దర్శనమిచ్చి మాట్లాడడం అయితే కొర్నేలి యాక్చువల్గా అయితే యూద మతాన్ని వెంబడిస్తున్నవాడు కొర్నేలి తన కుటుంబం దేవుని భయభక్తులు కలిగి దాన ధర్మాలు చేయడంలో వస్తున్నారు అప్పుడు దూత వచ్చి మాట్లాడుతున్నారు కొర్నేలితో ఏమనంటే ఒక కాలం అయిపోయింది దూతలం మీకు మార్గం దూపించే కానీ ఇప్పుడు మాకు ప్ర దూతల వంటి భక్తులే ఈ లోకంలో ఉన్న భక్తులే మేము చేయాల్సిన పని ఇప్పుడు చేస్తారు కాబట్టి ఫలాని సీమైన పీతురా అన్న వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఏం చేయాలో నేర్పుతాడు కాబట్టి పాత కాలంలో దూతలు పనులు చేసేవాళ్ళు ఉదాహరణకి ధాన్యాల దగ్గరికి అనేక దూతలు వచ్చేవాళ్ళు కదా మా దూత వచ్చి మాట్లాడేవాళ్ళు ఏసు పుట్టక కూడా గబరియల్ దూత వచ్చినట్టు మనం చూస్తాం అదే ఎలిషా కాలంలో మిఖైల్ దూత వచ్చిన్నట్లు మనం చూస్తాం మికాయల్ దూత మాట్లాడుతున్నట్టు అదే రీతిగా జానియల్ గ్రంథంలో మికాయల్ దూత తిరిగి మిఖైల్ దూత వచ్చి లూసిఫర్ నుంచి గాబ్రల్ని విడిపించడం మనం చూస్తాం ఇవన్నీ చూ వినడానికి కొంచెం ఆశ్చర్యకరంగా ఉండొచ్చు కానీ పాత కాలంలో దూతలు మన యాకోబ్ దగ్గరికి రావడం అదే రీతిగా అబ్రాహం దగ్గరికి రావడం లోతు దగ్గరికి రావడం అన్ని చూస్తాం కానీ ప్రభుత్వ చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయాక దూతలకి పని లేదు ఇప్పుడు సువార్త ప్రకటించాల్సింది కేవలం మనుషులే ఎందుకంటే ఆయన దూతల కొరకు చనిపోలేదు మనుషుల కొరకు చనిపోయాడు కాబట్టి అక్కడ దూతని మనకు చూపిస్తా నా పని అయిపోయింది కొన్నేలి ఇప్పుడు మీకు మనుషులే బయలుపరుస్తాడు కాబట్టి పేతురు లాంటి వాడొచ్చి ఏం చేయాలో మీకు నేర్పుతాడు ఒకవేళ ఆ విషయం చెప్పకపోయింటే దూత కొన్నేలి యూధ స్వీకరించేవాడు కానీ యూధ చెల్లదు అది అయిపోయింది దాని పని అమూసు గ్రంథంలో దేవుడు మాట్లాడండి ఇక మీదట నేను ఎన్నిటికీ మిమ్మల్ని దాటిపోనాను అంటే ఇసాల్ దగ్గరికి నేను ఇంకా తిరిగి రాను ఐ విల్ నెవర్ పాసివ్ బై ఎనీ మోర్ అనేసి చెప్పేసిండి అక్కడ ఎందుకంటే వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఇచ్చినా కానీ వాళ్ళు వాడుకోలేకపోయినారు దేవుని యొక్క ఆయన ఎంత ధీరుగా శాంతం కలిగిన వాడు వాళ్ళు పరీక్షించింది ఆయనని వెంట కానీ ఆయన విసుగు చెంది విడిచిపెట్టేసి నేను ఎప్పటికీ మీ దగ్గరికి రాను అనేసి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే రావాలి ఆయన దగ్గరికి ఒకప్పుడు ఆయన దగ్గరికి వస్తే ఆయన వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు నిర్లక్ష్యం చేసిండ్రు ఇప్పుడు వాళ్ళే ఆయన దగ్గరకు రావాలా ఏ రీతిగా రావాలా కేవలం యేసు ప్రభు ద్వారా తప్ప ఇష్టాల ప్రజలకు కూడా వేరే మార్గమే లేదు రక్షణ లోకంలో ఒకటే మార్గం ఏసు ద్వారా అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం కాబట్టి ఇక్కడ ఏతురు మొదటి అధ్యాయం మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఒక విషయాన్ని జ్ఞాపనం చేస్తున్నాడు చూడండి తీర్పు దేవుని ఇంటి వద్ద కాలము వచ్చి కాబట్టి ఫస్ట్ తీర్పు దేవుని ఇంటికి అంటున్నాడు ఇది విన్నే ఏ క్రైస్తుడైనా డిస్టర్బ్ కావాల్సిందే వాడు ఏ ఏ డినామినేషన్ కి సంబంధించిన కావచ్చు వాడు పెంత కోస్తే కావచ్చు వాడు ఇంకేదా బ్యాప్తిస్ట్ మతస్థుడు కావచ్చు ఇంకా ఏ క్యాథలిక్ మతస్థుడైనా కావచ్చు ఫస్ట్ జడ్జిమెంట్ దేవుని ఇంటికే అని చెప్తుంది వాక్యం దాని తర్వాతనే ఈ లోకానికి అని అక్కడ చూడండి మొదలసారి తీర్పు దేవుని ఇంటి యొద్ ఆరంభం మగు వచ్చి ఉన్నది అంటే ఆరంభం అంటే ఫస్ట్ ఆరంభం అంటే ఫస్ట్ కదా బిగినింగ్ అంటాం కాబట్టి ఫస్ట్ తీర్పు దేవుని ఇంటి వద్దకి ఇంటికే అంటే దేవుని బిడ్డల మీదకి దేవుని బిడ్డలని చెప్పుకునే వారి మీదకి అంటే మతపరమైన జీవితంలో ఉన్న క్రైస్తవులకి సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న వారికి దాని తర్వాతనే చూడండి అది మన యొద్ధనే ఆరంభం దేవుని సువార్తకు అవిధేలైన వారి గతి ఏమవు ఇవి తక్కిన గుంపులు ఫస్ట్ గుంపు దేవుని ఏంటి అంటే గొప్ప జనంకే ఫస్ట్ తీర్పు ఫస్ట్ చనిపోవాల్సిన వాళ్ళే దాని తర్వాతనే అవిధేలైన వారి గతి అంటే తగిన ఇద్దరు గుంపులు సర్పంలో తేళ్ళన్నట్టు కాబట్టి ఈ వాక్యాలు మనము బహు విశేషంగా బహు దీర్ఘంగా ధ్యానించిన వాళ్ళం ఎందుకు ఫస్ట్ జడ్జిమెంట్ దేవుద్దలకే ఎందుకంటే మనం చూసినాం వాళ్ళు ఎంతగా భక్తిహీనతకి దిగజారిపోయింది అనేది అందుకే పద్దెనిమిదవ వచనంలో చెప్తుడు మరియు నీతిమంతుడే రక్షింపబడట దుర్లభం అయితే మీరు చెప్పండి నీతిమంతుడు రక్షింపబడతాడా అని వాక్యం నీతిమంతుడే రక్షింపబడట దుర్లభము అంటున్నది వాక్యం మరి నీతిమంతుడు అంటే గొప్ప జనమే కదా దుర్లభం అయితే అంటే అంటే అసాధ్యం అన్నట్టు పాపియు ఎక్కడ నిలుతారు ఇవి రెండు గుంపులు భక్తిహీనుడు అంటే తేళ్ళు పాపి అంటే సర్పం కాబట్టి నీతిమంతులు గొప్పజనకి సాదృశ్యం అయితే భక్తిహీనులు తేళ్లకు సాదృశ్యం అయితే పాపి సర్పాలకు సాదృశ్యం వాళ్ళు ఎక్కడ నిలుస్తారు అసలు నిలబడలేరు వాళ్ళు గాలికి ఎగిరిపో చెత్తలాగా ఎగిరిపోతారు వాళ్ళిద్దరు రక్షింప నీతిమంతుడు మటుకు ఎంతో కష్టం వాడి రక్షింపడడం ఎందుకంటే పరిశుద్ధుడు తప్ప ఎవ్వరు ఆయన సరిద నిలబడలేరు ఘటన మీద ఎన్నిసార్లు నేను మీకు చూపించిన వాక్యం చివరి భాగంలో పరిశుద్ధులు తప్ప ఎవ్వరు కూడా ఆయన సరిద నిలబడలేరు వీళ్ళు నిలుతరా వీళ్ళు ఎక్కడ నిలుతారు నీతిమంతుడు నిలబడలేడు భక్తిహీను నిలబడలేడు పాపి కూడా ఎక్కడ నిలబడలేడు కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు ఇప్పుడు చెప్పండి దేవుని చిత్త ప్రకారం బాధపడతారంట ఎందుకు బాధపడతారు చాలా మంది అంటారు ఈ లోకంలో మనం అందరం శ్రమలు అనుభవించాలా బ్రదర్ అంటారు ఎందుకంటే ఆయన శ్రమను అనుభవించాడు కాబట్టి అది మనం త్వరణీకరించాం కదా వాక్యం మనం స్వీకరిస్తాం వాక్యం మనం ఎంతగానో శ్రమలుగుండబోయిన వాళ్ళం త్వరణీకరి పడ్డ వాళ్ళం సంఘాలు వెలివేసినాయి మనల్ని ఎన్నిసార్లు మనైతే మంచి నుంచి నేను బయటకు రెండు సంఘాలను నాకు అటువంటి అనుభవం జరిగింది దేవుని చిత్తం ప్రకారం బాధపడువారు ఎందుకు బాధపడతారు చిత్రం ఆయన బాధలో పాలు పొందని వాడు శ్రమల కాలంలో బాధ అనుభవించాల్సిందే లక్షా నలభై నాలుగు మంది ఆయన ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో పాలు పొందినవారు కాబట్టి ఎఫెస్ పత్రిక రెండవ అధ్యయం ఆరో వచనం ప్రకారంగా వారు ఆరోహమైన వారు అంటే పరలోకానికి చేరిన అయన మరణ భూస్థాపన పునరుదర్లో పాల్పొంది పరలోకానికి పోయినవారు అక్కడ అతనితో పాటు సింహాసనం మీద కూర్చున్నవారు అతనితో పాటు అతని కుడి పార్శ్వన కూర్చున్న వాళ్ళు వీళ్ళందరూ కాబట్టి నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకున్న వాళ్ళను వీళ్ళందరూ బాధపడుతూ చివరికి తమ ఆత్మలను దేవునికి అప్పగించుకుంటారు అంటే పట్టణ గ్రంథము ఏడవ అధ్యాయం ముగింపు ఏడవ అధ్యాయం ముగింపు ఎట్లా ఉంటుందంటే గొప్ప జనం అందరూ హతసాక్షులై అందరూ మరణిస్తారు ఒక్క కూడా మిగిలరు పరమైన క్రైస్తవులు అందరూ ఇది స్టార్ట్ అయిపోయింది అని నేను ఎప్పుడో చూపించిన ఆ రోజులలోనే ఇది స్టార్ట్ అయిపోయింది ప్రపంచాత్మకంగా స్ప్రెడ్ అయిపోయింది ఇది ముగింపు దశకు వస్తున్నాము బహుశా నేను డిసెంబర్ తర్వాత నాకు ఇందుగారు ప్రతిసారి దేవుడు హెచ్చరిస్తారు డిసెంబర్ తర్వాత ఇంకా భరించలేని కాలం మొత్తం కొలాబ్సింగ్ ఆహాటంగా ప్రపంచాత్మకంగా సరే తాలిబాన్ గ్రూపులు వేస్తుంది అంటే నాకొకరు ప్రేరేపించింది దేవుడు ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ లో కూడా చాలా మంది క్రైస్తవులు ఉన్నారు రహస్య క్రైస్తవులు వాళ్ళ అటాక్ చేస్తారు కాబట్టి తాలిబాన్ లో ఆఫ్ఘనిస్తాన్ ఉండే క్రైస్తవ సంఘం గురించి ప్రార్థించిన దేవుడు నాకు ప్రేరేపణ నేను ప్రార్థిస్తుంది ప్రతిరోజు ప్రార్థిస్తున్నా తాలిబాన్ సారీ ఆఫ్ఘనిస్తాన్ ఉండే చర్చి గురించి కానీ మాకు తెలుసు గొప్ప జనం అందరూ రతసాక్షులు కాక రక్తపాతం కాక కాక తప్పదని గల్ఫ్ కంట్రీస్ అన్నిట్లలో ఇది జరగబోతుంది చర్చెస్లల్ రక్తపాతం ఎందుకంటే ఆ దినము విశ్రాంతి దినం శ్రమలు విశ్రాంతి దినమే స్టార్ట్ అవుతాయి చలికాలం స్టార్ట్ అవుతాయి చీకటి కాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఒక్క వచనం రేటు రాష్ట్ర మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము నువ్వు స్వీకరించగలిగితేనే ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయం నుంచి నీకు అర్థమవుతుంది లేకుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా మీకేం అర్థం కాదు కొన్ని దట్ ప్రకటన అధ్యాయం నుంచి ఏ విషయం కూడా మీకు అర్థం కాదు ఈ ఒక్క విషయాన్ని వాక్యాన్ని మీరు స్వీకరించకపోతే నేనేం జబర్దస్తి చేస్తలేను స్వీకరించమని దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలా వాక్యము వాక్యంతోనే బలపరుస్తుంటుంది సహాయపడతూ ఒక వాక్యము ఇంకొక వాక్యానికి సహాయపడతూ ఎందుకు దేవుడు దేవుని బిడలని శ్రమదకుండా బాధపడేటట్టు అది దేవుని చిత్తం అనే వాక్యం చూపిస్తుంది పంతొమ్మిదవ వచనం దేవుని చిత్త ప్రకారం బాధపడాలా వీళ్ళందరూ ఆయన బాధలో అనుభవం లేదు వీళ్ళకి ఆయన మరణ భూస్థాపన కొనగరంలో వారు వీళ్ళు ఆయన కొరకు సాక్షిగా జీవించని వాళ్ళు వీళ్ళు క్రీస్తుని ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు పౌలు ఆయన అటువంటి వాక్యమే వీళ్ళకి వర్తిస్తుంది వీళ్ళు క్రీస్తుని ప్రకటించలేదు ఒక్క అన్యుని కూడా దేవుని చేత నడిపించలేదు నేను లాస్ట్ త్రీ డేస్ దగ్గర దగ్గరని అనుకుంటే ఒక యాభై మందితో పాపాలు పెంచిన వాళ్ళ జీవితంలో ఫస్ట్ టైం దగ్గర దగ్గర ఒక అరవై మంది పగులు స్వీకరించారు లాస్ట్ త్రీ డేస్ లో నేను నీకు ఎప్పుడు చెప్పిందన్న నా సేవ ఇంకెక్కడో వెళ్ళిపోతుంది అందుకే అందరితో నేను డిటాచ్మెంట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ యొక్క పిలుపు మీకందరికీ సమానంగా ఉంది నాకొక్కనికే కాదు స్పెషల్ అని ఇవందరికీ కాబట్టి మీరు ఇంకా సమర్థించుకొని కంఫర్టబుల్ లైఫ్ కి అలవాటు పడుతున్నారా లేక ఉపవాసాలకుంటూ మీ శరాలని గాయపరుచుకుంటూ కించపరుచుకుంటూ వాటిని ఛేదించుకుంటూ ఇతరుల బాగులు ఆలోచిస్తూ పోతారా లేకపోతే మీరు కనని కొడరాలన్నట్టే కదా మీరు కనలేరు ప్రభుని ఎవరి జీవితాలలో కూడా ఈ సేవలు ఉన్నప్పుడు బహు భయంకరంగా ఉంటుంది ఆరోగ్యం నాన్ స్టాప్ ముగ్గు కారుతూనే అలర్జీ అయితేనే ఉంటుంది ప్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కళ్ళన్నీ మట్టలేస్తా ఉంటాయి అయినా కానీ నేను నిలబడి వాక్యం ప్రకటిస్తాను నిలబడి ప్రార్థన చేస్తా నాన్ స్టాప్ దుష్టశక్తులను గర్తిస్తూనే ఉంటా ఎక్కడ పోయి ఈ గ్రామంలో ఏ సు ప్రశ్న సమాధానం కలుగును కాకంటే ఎంత కఠినమైన మనుషులు కూడా సైలెంట్ అయిపోతున్నారు తిరిగి వ్యతిరేకించే వాళ్ళు కూడా దగ్గరికి వచ్చి స్వీకరిస్తున్నారు మమ్మల్ని నేను అనుభవపూర్వకంగా దాన్ని చూసిన ఎంతగా వాక్కు సమర్థవంతమైందని అడుగు కాబట్టి పేతు పత్రికలో ఈ యొక్క వాక్యం మీకు అర్థమవుతే ఇప్పుడు చూడండి హెచ్కేల్ గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మరొక వాక్యాన్ని మీకు చూపిస్తే ఎందుకంటే పాత నిబంధన కాలంలో కూడా దేవుని యొక్క హృదయ పరిస్థితి అంతే కృత నిబంధననే కాదు పాత నిబంధన కూడా మన ప్రభు హృదయ పరిస్థితి అదే విధానంగా ఉండేది నేను మీ రోజు ఫస్ట్ చూడండి ఐదవ అధ్యాయము హెహెచ్కేల్ గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం కావున ప్రవీణ యుహోవనగు నేను నీకు విరోధిని ఎవరితో మాట్లాడుతుంది తెలుసా ఇస్రాయల్ పెద్దలతో మాట్లాడుతున్నాడు ఆ రోజు వాళ్ళు ప్రకృతి సహజమైన ఇస్రాయల్ దేవునికి విరుద్ధంగా జీవించినందుకు నేను మీకు విరోధిని అయితే అంటున్నాడు ఈరోజు తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభం అవుతుంది ఆయన ఎటువంటి భేదాలు చూపించేవాడు కాదు ఆయన పక్షపాతి కానే కాదు వాళ్ళు పరిశుద్ధ జనంగము మీరు పరిశుద్ధ జనంగం కాదని కాదు వాళ్ళని పరిశుద్ధ జనాంగంగా ఏర్పరచుకుంటే వాళ్ళు పరిశుద్ధంగా జీవించలేకపోయినారు వాళ్ళు క్రైస్తవులని పరిశుద్ధంగా జనంగా ఏర్పరచుకుంటే వాళ్ళు కూడా అట్లనే జీవిస్తారు అది నేను నచ్చుకుంటే చరిత్ర తిరిగి తిరిగి నెరవేరుతుంది వారికి దృష్టాంతంలుగా జరిగి యుగాంత మీకు జరుగుతున్నాయి అయినా కానీ మీరు బుద్ధి తెచ్చుకుంటలేరు అనే విషయమే ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి చూడండి ప్రభు ఏం మాట్లాడుతుంది ఇక్కడ ప్రభు అయిన నేను నీకు విరోధినైతి చూడండి ఈ లోకంలో ఎవడు నీకు విరోధిన విరోధిగా ఉన్నా నువ్వు ఇంత కూడా భయపడద్దు భయం నీకు ఉండద్దు ఈ లోకం అంత నీకు విరోధమైన ఇంత భయం ఉండద్దు కానీ నీ సృష్టికర్త నీకు విరోధమైతే ఫినిష్ నువ్వు ఎక్కడుంటావు ఆశ్చర్యం ఏంటంటే నాకు ఎనిమిదవ వయసంలో అన్య జనులు చూచి నీకు శిక్ష విధింతు ఈ శాల్పాలి అన్య జను చూచుండగా అప్పుడు ఎంత బాధ కావాలా ఎందుకు అంటే నీ హేయ కృత్యములను బట్టి హేయమైంది దేవునికి అసహ్యమైన కార్యాలు వీళ్ళు చేసినారు నేను ఈరోజు ఉదయం ఒక విజయము పంచుకుంటున్నాను ఒక చిన్న గుంపులో పాస్టర్లతో పాటు సంభాషిస్తుంటే కొన్ని సంవత్సరాల కొన్ని సంవత్సరాలు ఒక నాలుగు సంవత్సరాలు అనుకుంటే ఒక బ్రాహ్మణ్ స్త్రీ నాతో పాటు పనిచేసాడు ఆమె ఒకసారి కాఫీ తాగుదాం రండిసార్ అనేసి ఆహ్వానం చేసింది ఎక్కడ అంటే బ్లూ ఫాక్స్ హోటల్ మన నారాంగ హిమాయత్ నగర్ లో ఆమె ఆఫ్రికా అంత దేశాలు తిరిగి అమెరికా ఆఫ్రికా అంత దేశాలు తిరిగి వచ్చి నాకు కలిగ్గా పనిచేస్తుండే అయితే ఏదో ఒక చిన్న పని మీద నన్ను అక్కడ పిలిస్తే నడిపోయినాను మేమిద్దరం కూర్చొనిక కాఫీ ఆర్డర్ చేసుకున్నాం అయితే మా పక్కన ఇంకొక కొంచెం దూరంలో ఒక టేబుల్ మీద యవనస్తుల అమ్మాయిలు అబ్బాయిలు అందరూ మంచిగా ఉన్నారు చూడడానికి ట్రిక్ టాప్ తయారైనారు మంచిగా వాళ్ళిష్టంగా ఉన్నారు ఆరు కూర్చొని రకరకాల ఆర్డర్ చేసుకున్నారు అన్ని మటన్ చికెన్ రకరకాల ఫుల్ టేబుల్ అయితే స్థలం లేకుండా నిండిపోయినాయి అంతగా ఆర్డర్ చేసినారు చేసి ఇంకా వాళ్ళు తినేది చూస్తే ఎవరికైనా అసహ్యం వేస్తూ వాళ్ళు తినే విధానాలు తీస్తూ అయితే ఆయన అంటుంది ఆయన బ్రాహ్మిన్ వెజిటేరియన్ కదా బ్రాహ్మిన్ నేను ఎవరైనా బ్రాహ్మిన్స్ ఉంటే వాళ్ళతో పాటు నేను నాన్ వెజ్ తినను ఎందుకంటే ఒక ఆత్మన్నా రక్షింపబడుతుంది కదా వాళ్ళతో మనం వాళ్ళకు తగినట్టుంటే బ్రాహ్మిన్ కూరగాయలు తింటుంటే వాడి ముందు నువ్వు మటన్ తింటే వాడిని దూరమైపోయింది ఆత్మలో ఆల్ట్రెడి మనసులో వాళ్ళు ప్రభుత్వం నడిపించలేదు అందుకే పౌలు నేను లైఫ్ టైమ్ వెజిటేరియన్ అయిపోతున్నా అంటాడు ఒక స్థలంలో వాక్యం పిలిపిస్తాడు ఇప్పుడు వెలకిల్ల రాసిన పత్రికను లేదా రోజు రాసిన పత్రికను చెప్తారు ఇక మీద టెండో నేను మాంసం తినను అంటాడు ఆయన అంటుంది లుక్ దిమ్ హౌ దే ఆర్ ఈటింగ్ అని ఓ మై గార్డన్ వాళ్ళంతా క్రైస్తవులే టేబుల్ మీద కూర్చున్న నా ఆశీర్వాదానికి ఇచ్చింది ఒక బ్రాహ్మణ్ క్రైస్తల గురించి ఎట్లా అనుకుంటుందని అయితే ఈ మాట నేను క్రైస్తలకు చెప్తే ఏమంటారు తెలుసా నా ఇష్టం నా పైసలు నా కష్టార్జిత్వం ఖర్చు పెట్టుకొని తింటున్నా ఇది అహంతగుడిన ఆత్మాను అక్కడే తెలిసిపోయింది వీళ్ళలో ప్రభులేడని చెల్లివిడిగా తిని తాగడం ఏషావు జీవితం కాదా ఇటువంటి వారి వలనే ప్రభుని స్వీకరించలేని స్థితి ఉంది ఈరోజు ఈ ఉద్దేశం మన మేము అనిలని అనిళ్ళని ఎంతగా ఆదరిస్తామో వాళ్ళ ఇంటికి వస్తే వాడిని ఎంతగా పరామర్శిస్తాను నేను ఆఫీస్కి వస్తే వాళ్ళని ఎంతగా పరామర్శిస్తాను వానికి కొన్నిసార్లు నా టిఫిన్ టైం నేను చిన్న టిఫిన్ బాక్స్ ఆ టిఫిన్ కూడా సగం మళ్ళా పంచు పంచుకుంటే వాళ్ళతో నేను వాళ్ళంటారు మీరు తినేదే ఇంత చిన్న టిఫిన్ బాక్స్ మళ్ళా అందులో సగం తింటా అరే ఫస్ట్ తినిపోయే తర్వాత చూద్దామని అంటారు నలభై తిందాం బయట ఏముంది అంటారు నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి అందరికీ ఎక్కువగా అతిథిస్తూ ఎందుకంటే బయవీళ్ళనే వాక్యం ఇది హెబిల్ రాసిన పత్రికలో తెలియక వాళ్ళు దేవతలకు పరిచయం చేసి ఎవరు తెలుసు దేవుడు ఎవరు ఎవరి రూపంగా నీ దగ్గర వచ్చి నేను మటుకు అనిల విషయంలో కాంప్రమైజ్ అయ్యాను వారిని ఎక్కువగా ఏమంటాము సన్నిహితంగా తయారవుతాము వాళ్ళ సహవాసంలో నేను ఉండను వాళ్ళని సన్నిహితంగా తయారు చేసి ఏదో రూపంగా మన కవి యొక్క వెలుగుని వారి మీద వెదులుతూ ఉంటుంది ఎంత కష్టమైన వాళ్ళకి సాయం చేసి పంపిస్తూ ఎంతమంది జీవితాన్ని నిలబెట్టిన నేను ఏదో గొప్పగా లేను ఎంతమంది నా గవర్నమెంట్ జాబ్ సంపాదించుకున్నారు నేను గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళి బయటికి వచ్చినా కానీ ఎంతమంది గవర్నమెంట్ జాబ్ లోకి మనం అట్టు ఉండాలా ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా కానీ నీ పిలుపు ఎటువంటిదనేది నువ్వు గ్రహించాలా అక్కడే నీ ప్రభు మహిమను ఉండాలా నీ జీవనంలో ప్రతి దశలో ప్రభు మహిమ పొందుతూనే ఉండాలా విశాఖ వాళ్ళకి ఎందుకు విరోధమైన దేవుడు చెప్పండి ఎన్ మీద వచ్చిన ఏ కృత్యంలను బట్టే అసహమైన సరే తినొద్దని నేను ఎప్పుడు చెప్పలేదు కానీ నువ్వు తినే విధానము ఇతరులకు ఆశయం పుట్టించద్దు నేను అందుకే అవింత ఆహార పదార్థాలు తినను ఎందుకంటే ఎవడు దూరం అయిపోతారో నా నుంచి ఒక అవకాశం పోగొట్టుకున్నట్టే కదా సువార్త ప్రకటించకుండా మనుషులు వచ్చే వారము తిరిగి నేను ఏహెచ్కేల్ గ్రంథం ఐదవ అధ్యాయంలోని విషయాలు చూపిస్తాను ఎందుకంటే వెంట్రుకలకు సంబంధించిన ఉహమానం హెచ్కేల్స్ బిఎడ్ అంటాం ఇంగ్లీష్ లో లేక ఏహెచ్కేల్ యొక్క గడ్డం క్షోరం చేయబడ్డ వెంట్రుకలు అన్న అంశం గురించి నేను మీకు వచ్చే వారం చూపిస్తాను మరొక వాక్యాన్ని చూపించి ఇంకొక ఐదు పాది నిమిషాలు ఇది ముగించేస్తాను ఎందుకు క్రైస్తవులు ఈ రీతిగా తయారైనారంటే హెబిల్ రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయంలో ఒక విషయాన్ని మనకు హెచ్చరిస్తున్నారు దేవుడు హెబిల్ రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యయము ఇవన్నీ తిరిగి తిరిగి చూస్తున్నాం ఎందుకంటే గతంలో ఖచ్చితంగా చూసింటాం మనం ఎక్కడో ఒక జగల రికార్డింగ్స్లు ఇవన్నీ ఉంటాయి మీరు చూడండి కావాలంటే అప్పుడున్న ఆత్మ ఇప్పుడున్న ఆత్మ ఒకటి చూడండి ఐదవ అధ్యయము పన్నెండవ వచనంలో క్రైస్తవులు ఎట్లా ఉండాలా అనేది కావులు ఎందుకంత బాధతో ఈ పన్నెండవ వచనాన్ని రాసిన చూడండి కాబట్టి కాలంను బట్టి చూస్తే అంటే ఇప్పుడు కనీసం రక్షణ పొంది ఇరవై సంవత్సరాలు అయింది రక్షణ పొంది ముప్పై సంవత్సరాలు అయింది రక్షణ పొంది యాభై సంవత్సరాలు అయింది కొందరు జీవితంలో కొందరు వృద్ధులు మరణానికి దగ్గర కానీ వారు బోధకులు కావాల్సిన వాళ్ళు కాలేకపోయినారు కాలంను బట్టి చూస్తే అంటే ఇది చివరి కాలం కదా ఆయన వచ్చే టైం అది కాలం అంటే అర్థం కాలంను బట్టి చూస్తే చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాత్రలను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చింది అంటే ఏంటంటే ఎన్ని సంవత్సరాలైనా మీరు ఇంకా సేమ్ వాక్యమే మీకు ఎన్ని సంవత్సరాలైనా ఇరవై సంవత్సరాల క్రితం నువ్వేం చెప్తున్నావు వాక్యము అదే చెప్తున్నావు ఈరోజు అని చెప్తుంది వాక్యం ఇరవై సంవత్సరాల క్రితం నువ్వేం స్వీకరించినవో ఈ రోజు కూడా అదే ఉంది అంతకంటే ఇంకేం లేదు మీ దగ్గర మీరు ఇంకా పాలుదాగే వాళ్ళే అని చెప్తుంది అంటే ఏబీ సెటిల్ తప్ప నీకు ఏం తెలియదు అని చెప్తుంది ఎక్స్ వైజెట్ నీకు తెలియదు బలమైన ఆహారం తినగలవారు కారు ఒక్క ప్రవచనాన్ని నువ్వు అర్థం చేసుకెళ్ళకపోతున్నావు ఒక్క ప్రవచనాన్ని ప్రకటించలేకపోతున్నావు అంటే బలమైన ఆహారం తినలేని వారు కొందరుంటుంది హెచ్చరించే సేవా విధానం ఉండొచ్చు బోధించే రూపవారం కలిగిన వాళ్ళు ఉండొచ్చు మీ దగ్గర అన్ని రకమైన ఉంటాయి సంఘంలో ఉంటాయి అయినా గాని మీరు దారా స్వసతాలు జరుగుతున్నాయి అయినా కానీ నువ్వు చూస్తే బోధకులు లాగా లేవి రోజు యాకో రాష్ట్ర వేరే విధంగా ఇంకొక ఇంకొక పరిస్థితిలో ఉంది అనేకలు బోధకులు కాకలేదు కానీ ఇక్కడ అందరూ బోధకులు కావాలని చెప్తుంది కదా ఈ వాక్యం ఎటువంటి బోధకులు కావాలా ఎటువంటి బోధకులు కావద్దు అనేది యాకో భక్తుడు కానీ ఇక్కడ చూస్తే కాలం బట్టి చూస్తే మీరు బోధకులు ఉండాల్సి అంటే ఈ లోకానికి క్రైస్తవులందరూ బోధకులుగా ఉండాల్సిన వాళ్ళు వాళ్ళు లేర్ అన్నట్టు రక్షణ పొంది దేని వాక్యంలో బలపడి ఈ లోకస్థలకు సువార్త చెప్పి బైబిల్లో ఉన్న విషయాలను చెప్పాల్సింది పోయి సైతాన విషయాలు చెప్తున్నది రోజు యూట్యూబ్స్ అక్కడిక్కడ వాళ్ళందకే అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు బైబిల్ వాక్యాన్ని ఎప్పుడు చెప్పకుండా వేరే మత గ్రంథాలకు పుస్తకాలు తీసి చెప్పడం ఏది నీ కాళ్ళని నీ పిలుపుని నువ్వు నిశ్చయం ఒక విషయం మనం మన ప్రభుని దూషణ పాలు కావడానికి కారణం మనమే బలమైన ఆహారం అంటే ఏంది పాలు అంటే ఏంది చూడండి పదమూడవశాం మరియు పాలు ప్రాగు ప్రతి ఒడిన శిష్యువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేని వాడే ఉన్నాడు ఎట్లా మనుషులను రక్షణకు నడిపించాలో వీనికి చెప్పనికి రాదంట చెప్పండి ఏ రోజన్నా మీరు ఒక అన్యుణ్ణి ప్రభుత్వత నడిపించినప్పుడు వాడిని ఎట్లా పాపాలు ఒప్పించాలో చేయగలిగినరా నా సొంత నేను చేయలేకపోయినా నా పిల్లలతోనే పాపాలు ఒప్పించలేకపోయినా ఎప్పుడు చేయించగలిగిన అంటే నువ్వు పాలు దాగే దశలనే ఉన్నావు అన్నట్టు కానీ బలమైన ఆహారం తినే వాళ్ళు ఎట్లుంటారు చూడండి పద్నాలుగో వచ్చిన వయసు వచ్చిన వారు అభ్యాసం చేత ట్రైనింగ్ అనట అభ్యాసం అంటే ట్రైనింగ్ అభ్యాసం చేత మేలు కీడులను వివేచించే వాళ్ళు అంట ఏది మేలు ఏది కీడని ఈరోజు లేదు క్రైస్తవులకి వనస్తులకి ఏది మంచో ఏది చెడవో మనకి తెలియదు మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు వివేచన వీలకు ఉంటుందంట ప్రతిదీ కాలంలో సూచనలు గ్రహించగలారంట మేళ్లు కీడలను వివేచించే ట్రైనింగ్ వీళ్ళకుందంట ఎప్ప మళ్ళీ మనకున్నదా ట్రైనింగ్ పొందుకున్నారా మీరు ట్రైనింగ్ మీకు ట్రైనింగ్ అవ్వరు కాబట్టి ఈ తీర్పు ఏ రీతికి ఉండబోతుందనండి నేను మీరు చూపించి వచ్చే వారం ఈ ఊరాల ఒక్కొక్క బూర టైంలో ఏం జరుగుతుందో క్లుప్తంగా అన్ని చూపించి ఇంకా మొదటి బురలు స్టార్ట్ చేస్తాం ఎక్కువ విశదీకరించింది ఎందుకంటే ఆల్రెడీ ఒక్క సంవత్సరం మీదనే గడిచి గడిచింది సమయం ఈ ఏడు బురలకు సంబంధించిన బోరలు ధ్యానించడం కాబట్టి నేను ఏం చేస్తున్నంటే వచ్చే వారము వీటిని ఒక్కొక్క దాన్ని చూపించినప్పుడు రికార్డింగ్స్లలో ఏ పూలకు సంబంధించిన విషయాలు విశదీకరించిందో నంబర్స్ కూడా చెప్తాను అప్పుడు మీరు ఏం చేస్తున్నటువంటి డౌన్లోడ్ తీసుకొని నేను అప్పుడు ఏమైతే అంటే మీరు ఏ బీసీలు కాదు ఎక్స్ వైజెడ్ వర్క్ వెళ్ళిపోగలరు లేదంటే మీకు ఇది ఒక లాస్ట్ అవకాశం అని అనుకుంటా నేనైతే దగ్గర గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం చూడండి ఒకసారి దకరే గ్రంథం అలాకి ముందు ఉంటుంది కదా దగ్గర గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలలో ప్రవచనం ఎకర యొక్క వచ్చిన యాక్చువల్గా ప్రవచనం ఇది ఎనిమిదవ శంలో దేశమంతట అంటే ప్రపంచం అంతటా నాకు అర్థం చేసుకోవాలి కానీ దేశమంతట జనులలో రెండు భాగముల వారు దిగవేయబడి చెప్తురు చాలా క్లియర్గా ఉంది కదా రెండు భాగాలు దేశమంత సంపత్వం ఇది అన్నీగా చెప్తుంటే అసలు ఏమి నాకు ఏంది మొట్టపు ఉంటే ఏంటి కళ్ళమంటే ఏంటి అని నన్ను ఆయన నన్నే అడిగింటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది సంపాదన అడిగేయండి దాని తర్వాత ఈ రోజు వరకు అభ్యాసం లేకుండా పోయి జనులలో రెండు భాగముల వారు తెగవేయబడి చత్తురు ఇప్పుడు ప్రభులు నాటబడ్డవాడు కానీ తెగవేయబడుతున్న వాటి నుంచి ద్రాక్షవాల్లి ఆయన తీగలం మనం రెండు గుంపులు కానీ మూడో భాగం వారు శేషించరు ఆ మూడో భాగము మిగిలిపోతుంది ఎట్లా దాన్ని అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధిపరుతును బంగారం శోధించినట్లు వారిని శోధించును వారు నా నామం బట్టి మొర నేను వారి మొరను అలకింతను వీరు నా జిల్లని చెప్పుదను కాబట్టి మొర ఎందుకు శ్రమలో ఉన్నప్పుడే వారి మీదకున్న శోధన అగ్ని వంటి శోధన మహాశ్రమలు అప్పుడు మొరబెడతారు ఆయన సన్నిధిలో అప్పుడు ఆయన వారిని స్వీకరిస్తారు బంగారంలాగా అగ్నిగుండబోక తప్పదు కాబట్టి మొదటి రెండు గుంపులు మటుకు శాశ్వతంగా ఆయన నుంచి తెగవేయబడ్డాయి ఆయనలో నాటబడ్డ గుంపులు మొదటి రెండు గుంపులు ఆ రెండు భాగంలో తెగవేయబడ్డాయి కాబట్టి ఊర్ల తీర్పు దేనికి సంబంధించిందంటే మూడవ భాగంకి సంబంధించింది ముఖ్యంగా మూడో భాగం బక్రా అన్నట్టు అంటే శ్రమల గుండా పోయేది మూడో భాగం కానీ మొదటి రెండు భాగంలోని దేవుడు ఎట్లా వాడుకుంటుండడు ఆయన పని కొరకు అనేది ఐదవ బూర ఆరవ బూర జరుగుతుందండి కాబట్టి మొదటి బూర రెండవ బూర నాలుగో బూర మూడో బూర నాలుగో బూర ఇవన్నీ ఒక్కొక్క బూర టైంలో ఏం జరగబోతున్నాయి అనేది ఎనిమిదో అధ్యాయం అంతా కాబట్టి అవన్నీ నేను వచ్చేవాళ్ళం దీనిగా మీకు అన్నిటి చూపిస్తాను మనకు అనుభవించిన స్టోన్ తీడవ వచ్చిన ఒకసారి కేటాజన్ దీనికి పదమూడవ దేవుడు ఏడవ వచ్చిన తర్వాత కట్నామా నా గొర్రెల కాపల మీదను నా సహకారి మీదను పడు వంతులు కదా గొర్రెల కాపల మీద తర్వాత నా దేవుని కడతాను నా సహకారి అంటే గొర్రెల కాపలతో పాటు ఇంటర్ ఇదే శైన్ల యొక్క మాకు గొర్రెలు చెదిరిపోనట్టు ఇది మూడో గుంపు కదా గొర్రెలు చెదిరిపోయినట్టుగా కాపరిని హతం చేయం కానీ చిన్నవారి మీద నేను నా హస్తం నుంచి తిను కాబట్టి దేవుడు తన హస్తాన్ని ఒక చిన్న గుంపు మీద పెడుతుందిగా నాలుగో గుర్తి బయట మొదటి రెండు గుంపులు గొర్రెల కాపర్ల గుంపు సహకారుల గుంపు దాని గొర్రెలు చెదిరిపోయే గొర్రెలు దాని తర్వాత చిన్న గుంపు లక్షణాలు ఉన్నారు కాబట్టి పాత నిబరణ ముగింపులో ప్రభు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటే ఇది తప్పదు ఇది నెరవేరక తప్పదు కానీ ఇవన్నీ మనం ఎందుకు చూస్తున్నాడంటే ఇవి నెరవేరక ముందు నువ్వు ముద్రించబడాల అభిషేకం మీకు అవసరం కనిపెట్టండి ఉపాసన ప్రభావాన్ని యొక్క ఆత్మను సుమరించబడబా జీవితంలో అని నువ్వు ఆయన సరిదలో పోజాడాల పరశుధాత్మ పొందుకునేంతా కొండదు నేను నా జ్ఞాపకం కార్యక్రమం ఆ రోజులలో నైన్టీ టూ చెప్తారు నైన్టీ టూ పరిషాత పంపిస్తారని ఎక్కడెక్కడ పెరిగితే వాళ్ళు అంత మనల్ని ఇంటికి వచ్చిందంతా పబ్లిక్ మీటింగ్ ఎక్కడ పబ్లిక్ మీటింగ్ అక్కడ వైపు వచ్చిన వాళ్ళు అంత ఇంటికి వచ్చి రాత్రి ఒంటి గంట వరకు కనిపిస్తుండేవానికి నాకప్పటికీ అర్థం లేకుండా పరిశాత్మ వేస్ట్ అవుతుంది మీరు అందరి లైఫ్ వేస్ట్ అయిపోతుంది పర్షాత్మకం లేకుండా అందుకు ప్రయాసాల మన పరిషదాత్మ మిమ్మల్ని చాలా సేపు వేరు శక్తులు ఉంది వీరు అక్కడ నీకు భయం లేదు పిల్లలు ఏమైపోయిన ప్రతి నా పిల్లలకి ఏమైపోతం భవిష్యక్ష భయమే ఉండదు పరిశుదాత్మ ఇచ్చినప్పుడు ఉండదు కానీ నీ శక్తి మీద నువ్వు విజయం పొందగలేవు చెందు బలవంతుడిగా నీ విజయం పొందగలేదు పరిశుదాత్మక నేను చేయలేవు పనులు నీ భయంగా వివేచించలేవు ఫస్ట్ పాయింట్ ఎక్కడపైన వివేచించలేవారు పనివన్నీ నీ కావాలంటే మనకు నీ పరిశుదాత్మక ఆత్మీతం ప్రారంభిస్తాం పరుశు దండ్రి మీకు పొనాలు నేను ప్రతి ఎప్పటికీ మీకు పరిశుదాత్మ అభిషేకం అనుభవించండి ఉత్తమంగా పరశుదాత్మాభిషేకం లేని వారికి కూడా దయచేయండి ప్రోగా ఎందుకంటే అడుగు ప్రతి వారికి ఉచితంగా ఇస్తున్నారు పరిశుదాత్మాభిషేకాన్ని కాబట్టి అందరికి అనుగ్రహించండి అనుగుణంగా అందరి మీద మీకు ఆత్మ సమర్థాను వాగ్దానం చేస్తారు కాబట్టి వాగ్దానాన్ని నెరవేర్చు ప్రభుత్వా పరిశుదాత్మాభిషేకం లేచేసి విమర్శలు ఉన్న జనం వల్ల ఆరంభమైనవి కూడా నేను చూస్తున్నా ప్రకటించశకొస్తున్న కూడా ప్రపంచం అంత రక్తపాతం కాబోతుంది అభివృద్ధి రావాల్సి వస్తుంది వాళ్ళకి ఆదరణ పరంగా ఏర్పరచుకున్నారు ఆ వాక్యాలు వాళ్ళకి ప్రకటించే వాళ్ళందరినీ బలపరచాలి అద్ధపరచాలి కొన్ని సేవా జీవితంలో వాళ్ళందరినీ అందించారు ఏ సుక్రీస్తులను ప్రార్థిస్తున్నాం హెండ్రీన్ మన ప్రభు అయ్యేక కృప సమ్మధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైంటుంది ైజ్ లో అందరికి మీ మ్యారేజ్ బ్రేక్ అయింది రబన్నా